నెట్టన నంత మాత్రాన నీవాడేవాడు ఎట్టయినా గావకపోదు ఈ సంబంధమునను చిలుకను రామతమ్మ పలుకుమను నొక్కడు పిలుచుతిమ్మాయని నీపేరి వాని నొక్కడు వెలయ గోవిందాయని వెరగువడునొక్కడు అలసిన వేళ హరిహరి అను నొక్కడు నెట్టననంత మాత్రాన నీవాడేవాడు సింగారానకు నొక్కడు చిన్ని తిరుమణి వెట్టు వెంగొంగ నామము వెట్టు వెక్కిరింపు బహురూపగాడొక్కడు సంగతాలకు బట్టు వేసాలనామొక్కడు నెట్టననంత మాత్రాన నీవాడెవాడు పరుగ నీ గుడిలోన సాగిలిపండు వరుస నూరకే తలవంచుసారెనొక్కడు ఇరవై శ్రీవెంకటేశలుగానే అరసి నీ నీవంత సులభుడవు నెట్టనంత మాత్రాన నీవాడేవాడు ఎట్టైనా గావకపోదు ఈ సంబంధమునను